పరిస్థితి పరిస్థితి మా ప్రామానికి ఎంతో వందనాలు తుది స్తోత్రాలు ప్రభా అప్పటివరకు ప్రభా సజీవుక్కలో ఉంచి ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు ఎంత వందనాలు ప్రభా అయా చిన్న మద్దగా చేరు ప్రభా ఈ విలైతాలు ప్రభా అ మీ భారత నిబ మేము కూర్చోడానికి అయ్యా ఈ దినానికి మమ్మల్ని మీరు ఏర్పరుచుకున్నందుకు నీకు ఎంతో వందనాలు తుదిలు స్తోత్రాలు ప్రభా అయా ప్రార్థన ప్రభా అయా ఆరా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోబోతుండగా అయ్యా ఇరవై ఆరు మందిలో మీరునండి అయ్యా నూతనమైన తో ప్రభావ మాతో మాట్లాడండి నూతనమైన విషయాలు మా బయటపరచండి వాటిని అర్థం చేసుకుని ప్రభావ అనుభవ పూర్వకంగా వాటి అన్నిటినీ అనేక మంది ప్రభా సాధించడానికి మీ నామాన్ని సాధించడానికి మీ ఇక్కడ ఈ రోజు వాకింగ్ చెప్పబోయే బిడ్డతో మీరు మాట్లాడండి మీ మాటలు ప్రభావ ఆయన హోటల్ ఉంచండి ప్రభావ మరి ప్రాంతంలోను పాటల్లోనూ విషయాలోనూ మీరు సంపూర్ణమైన విజయాన్ని మీ నామం పట్టుబడినస్తుంది మమ్మల్ని మీరు ఏర్పరచుకుని స్థిరపరచమని ఏసయ జీవము కలిగిన నామంలో అడిగి వేడుకొని సాధిస్తున్నాం తండ్రి ఆమె కాదే నా ఆత్మ ద్వారా చేతునని ఏ త్మద్ ద్వారా దుని చేతున ఏ సై వసల విక్షణు కలభికా నా ద్వారా దుని చెన ఏ సై ఎసల విక్షణు నా ద్వారా దుని చెన ఏ సై ఎసల విక్షణు పార్వతమారు బాబెలు నడ్డా జిన్సను ఓ గో పార్వతమాబెలు నడ్డా హింసను ఎంత మాత్ర పుదానవు నీ వేలు సదును భూమిగా మారెవు ఎంత మాత్ర పుదానవు నీ వేలు సగను భూమి గ మరే కకాదూ బి కాదూ నా ద్వారా ఏను ద్వారా దిలిచేన ఏల విక్షణు ఓ nibake manta gopadi o isai <laughs> lubilu nibake manta gopadi kesaiya rakhinchin ninni o leena <laughs> varevadu kesaiya rakhinchin ninni o leena varevadu kasite pakadane lu ప్రభుతో నిధి సాధన విచు నాద్వారా దినిచేతునని ఏనుయలు హిందీ గ్రంథం ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయంలో మీకు చిన్న వాక్యం ప్రసంగి గ్రంథం రెండో అధ్యయనం ప్రార్థన చేసుకుందాం వరసోధి దేవం మీకు మననాలు అయినా మహోనతురవి దేవం మీకు ఎంతో ప్రవేశాను ఈ యొక్క దర్శన కాలం అంతా మన సురక్షితంగా కాపాడి సజ్జులతలను పెట్టినందుకు మీకు ఎంతో వననాలు ప్రభావం నిలకండి ఇది నాకు నడిపించిన వెంట మిగా ముఖ్యంగా ప్రభావ గుంటూరు నుంచి ప్రాంతానికి మనం సురక్షితంగా చేసేందుకు మీకు ఎంతో వనాలి ఎన్ని ఆటంకాలున్నాయీ ఆటంకాన్ని మాకు నిజం అనుగురించినారు చీకటి శక్తుల మీద మీరు మాకు అనుగ్రహించిన దాని బతి ముఖ్యంగా తండ్రి మీకు వాక్యం పుణ్యం గణిస్తుండీ పరిశోధన చేయండి వాక్యంగా నిహించి ప్రభుత్వ దాన్ని మేము అనుభవపూర్వకంగా మధ్య పరిగా చూసుకోండి ఆమె సహాయపడండి దాని తర్వాత ప్రభుత్వం అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించండి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వర్షాలలో ఒక వేరే ఇంట్రెస్టింగ్ వాక్యం అది ఇరవై ఐదు ఇరవై ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించి సాధ్యం ఇది వెరీ ఇంట్రెస్టింగ్ వాక్యం ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం ఈయన ఈ వాక్యాన్ని మనం ప్రకృతి సహజంగా చూడవచ్చు ఆత్మీయ దృష్టితోనంటే ఫిజికల్ లేయర్లు చూడవచ్చు సిరిచువల్ లేయర్లు కూడా చూడవచ్చు ఈ వాక్యాన్ని రెండంటిలో వాడి డైమెన్షన్స్ ఉంటుంది కాబట్టి మొదటిదిగా ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం కాబట్టి ఇక్కడేంటే ప్రతి విషయంలో ఆయన సెలవు ఇవ్వాల పర్మిషన్ ఇవ్వాలి సెలవు అంటే పర్మిషన్ ప్రతి చిన్న విషయంలో కూడా ఆయననే పర్మిట్ చేస్తాడు స్పిరిట్స్ చావ్ యాక్చువల్ గా దుష్ట శక్తులు చావ్ శాశ్వతంగా దేవుడు ఒక రోజు అక్కడికి బీలంలో వేసేస్తారు మనకు తెలిసి అది జడ్జిమెంట్ తర్వాత దూతల కింద తిరుగుబనం చేస్తారు అంటే దయ్యాలైన మలు అవన్నిటికీ తీర్పు తర్వాత వాళ్ళు శాశ్వత నరకంలో పడగేస్తారు వారి అనుచరులు కూడా తెలుగు దూత సంబంధాలు కూడా అలా పడిపోతారు తొమ్మిది ఉంటుంది రెండు గుంపులవి కానీ దావీ ఒక ఎక్స్పీరియన్స్ అక్కడ మనం చూస్తాం ఏంటంటే ఒక వ్యక్తిని మీరు తిడుతున్నప్పుడు మీ ప్రవర్తన ఏ రీతి ఉంటుందనేది అక్కడ దాగి నుంచి నేర్చుకోవాలి కానీ అనేక పదయాలు మనము ఆ దావిడ్లో ఉన్న ఆత్మ లేని వాడిలాగా ఉంటాం మనం పరుశురాత్మ అభిషేకం నుండి కూడా మనం చేస్తే సం తప్పులవి నోష్యత్ అనేవాడు నిన్ను తిరుగుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు ఏమబాబు అంటాడు రాజా నాకు ఆగ్ అయిన వాడిని తలకైనా నడికేస్తా అంటారు క్షీరేదనం చేస్తా అంటే వద్దు బాబు ఎందుకు వద్దు అంటాడు అంటే లేండే వాడు నన్ను తిట్టాడు కదా అట్లా అంటే దేవుడే పరిమిత చేసే వాడిని నన్ను తిట్టడానికి అంటాడు తిట్టి దేవుని సెలవు ద్వారానే జరుగుతూ మనం రోడ్ల మీద పోతా ఉంటాం ఆ పక్కన వాడు కొట్టిని యాక్సిడెంట్ చేస్తారు మనం కొట్టిపోతాడు మనంపై వాడిని పెడతాం వాళ్ళు మనం రివర్స్ పెడతా ఉంటారు మన బహు ఖచ్చితంగా కఠినంగా పెడతా ఉంటారు అది డాడ్ పర్మిషన్ లేదని వాడు దిక్కు కదా అట్లా ఈ పరిస్థితి నువ్వు వాడు వీరు వీరు వారవుతారు ఎక్స్పీరియన్స్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఐటీ అది డిస్టర్బ్ చేసి చాలా కాబట్టి మనము ఈ రోల్ రివర్సస్ అయినప్పుడు మన పరిస్థితి ఎక్కడుందో తీసుకోవాలా మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి ఆయన సెలవు ఇక్కడ ఆయన సెలవు లేక చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం లేదు ఎవరికి సాధ్యం కాదు ఇంపాసిబుల్ నువ్వు తిన్నా తృప్తి బంధులేమంటుంది వాక్యం ఎందుకంటే దానికి ఆయన పర్మిషన్ అవసరం అందుకే ఆహారం హచ్చుకోక ముందు మనం ప్రార్థన చేస్తాం ఎందుకు ప్రార్థన చేస్తాం దీన్ని ఆశ్రయించి ప్రభువంతం అప్పుడు ఆయన సెలవు పొందుతాం అన్నట్టు ఆయన ఆచరించినప్పుడు మనం తిన్నప్పుడు తృప్తి అన్నట్టు ప్రకృతి సహజంలో అట్ సేమ్ టైం భోజనం అన్నప్పుడు ఆహారం ఆహారం దేని వాక్యం దోని వాక్యం కూడా అంతే ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు ఎంత వాక్యం జరిగినా అది నీకు వెళ్ళిపోతూనే ఉంటుంది చదువుకుంటూనే పోతూ ఉంటాం రోజుకి ఒక అధ్యాయం ఆచారబద్ధంగా పోతుంటాము తృప్తి ఉండదు ఏం చేయడం కూడా వెళ్ళదు కాబట్టి ఇప్పుడు చూడండి ఆ ఇరవై ఆరో వస్తా ఏమంటారు ఎలైనగా దైవ దృష్టికి మంచివాడుగా వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందాన్ని అనుగ్రహించను జ్ఞానము తెలివి ఆనందం మూడు ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది మీకు జ్ఞానం లేకుంటే తెలివి రాదు తెలివి లేకపోతే ఆనందం రాదు జ్ఞానం జ్ఞానం దేవుడి నుంచి వస్తుంది ఆ దేవుడు జ్ఞానాన్ని ఈ లోకంలో వాడుకుంటావు ఈ లోకంలో వాడేదాన్ని తెలివి అంటాం ఎట్లా ఉద్యోగాలు సంపాదించుకోవాలా ఎట్లా చదువుకోవాలా ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలా ఎట్లా పిల్లల్ని పెంచాలా వారిని ఎట్లా దేవుడు చట్టం నడిపించాలా వారి హెల్త్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి ఇవన్నీ తెలివికి సంబంధించినవి కానీ తెలివికి ముందు జ్ఞానం ఉండాలి జ్ఞానం లేకపోవడం వల్లనే మనుషులు తెలుగులు వాడకలేకపోతారు ఈ రోజులలో ఎంత కదినా కలకి ఇక్కడ అక్కడ దేవుని జ్ఞానం లేదు కాబట్టి కానీ ఈ రోజులలో ఒకటి దేవుని జ్ఞానం లేకుండా మనుషులు ప్రయాస పైగా చేస్తూ ఉంటారు అన్ని విఫలమైతే చివరికి అంత వ్యర్థం అయిపోతూ ఉంటుంది కానీ వారి జీవన విధానం ఆ రీతి కానీ మనకు ఒక సొల్యూషన్ ఇచ్చింది దేవుడు ఏందా సొల్యూషన్ అంటే దేవుని పట్ల ఆ యొక్క ఆయన దృష్టిలో మనం దేవుని దృష్టిలో మంచి వాడుగా ఉండ ఆయన దృష్టిలో మంచిగా మనం ఈ లోకంలో వారి దృష్టిలో మీ దృష్టిలో మన బాస్ దృష్టిలో మన ఎదుటి మన కుటుంబీకుల దృష్టిలో మంచిగా ఉండడానికి ప్రయాసపడతా ఉంటాం ఈ లోకంలో మంచిగా ఉండడానికి ప్రయాసపడతా ఉంటాం కానీ ఎవరైనా దేవుని దృష్టిలో మంచిగా ఉండడానికి ప్రయాసపడతారా ఈ వాక్యం చెప్తుంది దేవుని దృష్టిలో మంచిగా ఉండాలంటే ఫస్ట్ మీ పాప జీవితం బయటికి రావాలా రవ్వ నేను పాపనైనా నా పాపం క్షమించినైనా నా పాపంలోకి వచ్చి నేను ఈలోకంలోకి వచ్చి ఆ సెలవు మీద నా నీ ప్రాణాన్ని నా కొస్ త్యాగం చేసినాడు నీ యొక్క రక్తాన్ని నా కొంత కారణం నా పాపం క్షమించి నీ బిడ్డగా కాబట్టి దేవునికి ఇష్టగా ఎప్పుడు ఉంటామంటే పాపకు జీవితాన్ని విడిచిపెడతానే నేను ఏ భా బలిని నేను ఎప్పుడు కోరలేదు అంటాడు కనికరాన్ని కోరినా అంటాడు కాబట్టి మీ బలిఎన్ని అర్పించినా కోరెలు అర్పించిన గొర్రెలు అర్పించినా మేకలు కోడి పుంజులు అర్పించినా ఆయనకు ఉండదు ఆయన కేవలం మేము హృదయాన్ని దేవుని దృష్టికి ఇష్టలైన వాళ్ళు వాళ్ళు అన్నట్టు స్టార్టింగ్ పాయింట్ దేవుని దృష్టికి మంచివాడుగా ఉండాలంటే రక్షణ అనుభవం ఉండాలా ప్రతిరోజు ఆ రక్షణని కొనసాగించుకుంటూ ఉండాలా లేకపోతే దాన్ని పోగొట్టుకుంటాం అంటాడు పోగొట్టుకుంటారు మనుషులు ఆ వాక్యం ప్రకారాన్ని కాబట్టి దీవం దృష్టికి మంచిగా ఉండేవాడికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందము అనుగ్రహించాడు కానీ అక్కడ ఏమంటుందంటే ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి అయితే దైవ దృష్టికి ఇష్టడవానికి ఇచ్చిటకై ప్రయాస పని చేయు పని ఆయన పాత్మా పాపాత్మానికి కూడా నిర్ణయించాలంటే ఇది ఆశ్చర్యం ఈ వాక్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి దైవ దృష్టికి ఇష్ట రఘువానికి ఇచ్చిటకై ప్రయసపడి పోగు చెయ్యు పనిని ఆయన స్వాత్మునికి నిర్ణయించను ఇది కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది నాకు వాక్యం మనకు రావాల్సినవి లోకత్లకు వెళ్ళిపోతున్నాయి మన కొరకు దాచపెట్టబడిన ఆశీర్వాదాలు ఐశ్వర్యం గాని ఏదైనా హిందో కష్ట వెళ్ళిపోతుంది హిందూ వెళ్ళిపోతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రసంగి పుస్తకము బైబుల్ అంతట్లో టెస్ట్ బుక్ ఇది రివర్సుల్ కదా సార్ అది రివర్సుల్ అదే రివర్సండి రివర్సార్జు దాని తర్వాత మన మీ ప్రశ్న నీటి మంత్రులు కొరకు ఆయన దృష్టిని వాడుకుంటాడు అనేది యాక్చువల్ కదా దట్ మీన్స్ అక్యూములేట్స్ ఫార్ కదా అవును చెప్పి తర్వాత ఏముంది అక్కడ చూడు మన కొరకు అంటే ఆయన దృష్టిలో ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నావు తెలుగు వచ్చినా సరే కనిపిస్తుంది లైటీ కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రయాసపడి పోగుచ్చేయు పనిని ఆయన పాపాత్మ నుంచి నిర్ణయించాడంట మరి ఎందుకు అన్నట్టు అది అంటే ఇది ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ వర్సులనేమో మనకి ఇస్తాను అంటున్నాడు సెకండ్ వర్సులోనేమో వాళ్ళకి నిర్ణయించిన అంటున్నాడు వర్క్ డిస్కసింగ్ అద పాయింట్ స్టడీ డిస్కనెక్ట్ అయింద తీసుకున్నాము యాక్చువల్గా వాచ్ము ప్రసంగి రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వర్షాలు చూస్తున్నాం ఇంగ్లీష్ లో కొంచెం డిఫరెన్స్ ఉంది బాట్వంటీ సిక్స్త్ లో అయితే తెలుగులో ఎట్లా అంటే ఏదైనా దైవ దృష్టికి మంచి వాడిగా ఉండేవానికి దేవుడు జ్ఞానము తెలివిని ఆనందాన్ని అనుభవించను అయితే దైవ దృష్టికి ఇష్టడు అగు వాణి చిచ్చుటై పోగు చేయు పని ఆయన పాప ఆత్మకి నిర్ణయించున్నట్ట ఇది వ్యర్థంగానే ఒక దానిపై ప్రయత్పం గానే ఉన్నది I think we are going to do the same thing. That's why we are going to do the same thing. He said this, For God giveth to a man that is good in his sight, with dumb knowledge and joy, but to the sinner he giveth travel, uh, to gather and to heap up. This is the difference in the Arabic English. That is, లేక పాప బహు భయంకరంగా కష్టపడి సంపాదించుకుంటారు అంటే అంటే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది మనం లాంగ్ టైమ్ గా డిస్కస్ చేసినాం కైన్ అనేవాడు దేవుని కృపలో లేకున్నా కూడా ఆయన సన్నిధి నుంచి వెళ్ళిపోయినా కూడా ఏదైనా చప్పు నుంచి వెళ్ళిపోయినాక కూడా అక్కడ ఏం జరిగినట్ట ఏదైనా మన ఆదామా వాళ్ళ వాళ్ళ తర నుంచి వెళ్ళిపోయినాక ఒక పెద్ద పర్ణాన్ని పక్క కట్టగలిగింది ఒక సిటీ సిటీ ఎంత ప్రయాసం ఒక సిటీ పెట్టాలంటే సిటీ అనిపిస్తాను కొడుకుపో అయితే బట్ దిన్నర్ హీ గివెచ్ ట్రావెల్ సిన్నర్ ఎట్లా పట్టించుకోవాలా అంటే వాడు భయంకరంగా కష్టపడతాడు అంట హీ ట్రావెల్ అంటే ట్రావెల్ అంటే క్రమ ప్రయాసం ప్రయాసీవత్ ప్రయాసం ఇస్తాడు తన ద్వారా వాడు వాటిని సమకూర్చుకుంటాడు అంటారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనము ఆయన జ్ఞానంతో సంపాదించుకుంటాము ఈ లోకపు వ్యక్తులు ఈ లోకప్పులు ప్రయాసంతో సంపాదించుకుంటారు అంతే తేడా అన్న విషయానికి వ్యాఖ్యలు దిస్ ఈస్ ఆల్సో వ్యానిటీ అండ్ వెక్సేషన్ అంటే వ్యర్థము గాలికి ప్రయాస పడినట్లయితే ఇదివి వ్యర్థము ఒక బౌలిక ప్రయాసపడినట్టుగానే ఉన్నది కొంచెం వెరీ డిస్టర్బింగ్ వాక్యాన్ని కానీ మనం యాక్చువల్గా చూస్తున్నాం అయితే ఈ వర్క్ లేదు మన ఈ రోజులలో నాన్ క్రిస్టియన్స్కే బాగా అకామిడేషన్ అట్లీస్ట్ మన దేశంగా చూస్తే ఒక వెస్టర్న్ సొసైటీస్ ఉండొచ్చు వాళ్ళు మెయిన్స్ క్రిస్టియన్స్ ఉండొచ్చు బిజినెస్ పీపుల్ అంతా బట్ ఇక్కడ మాట వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే If you are good in this site First of ైట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానము నాలెడ్జ్ ఆనందం సంతోషం సో విద్యము నాలెడ్జ్ జాయ్ అనేది మనకి స్థాయిస్తున్నారు వాళ్ళు ప్రయాసపడి సంపాదించుకుంటారు కానీ మనకు మటుకు ఈ లోకంలో ఎట్లా జీవించాలా అనే విధానాలు లేదు మటుకు ప్రభు ద్వారా vanni అనేది అది చివరి జీవాన్ని ప్రయాసమే అంటుంది ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నామో లోకానికి సంబంధించింది ఈ లోకంలో మనం జీవించాలా ఏ రీతిగా మనము ఆయనకు అంగీకారం ఉండాలా మన ప్రవర్తనలో హౌ టు అక్వైర్ అవి లేకపోతే మన జాయిన్ ఎక్కడికైనా వస్తుంది కుటుంబంతో కలిసి నువ్వు సంతోషించాలంటే కుటుంబాన్ని కావాల్సిన అవన్నీ నువ్వు ప్రొవైడ్ చేయాలి కదా ఐ మ్యామ్స్ ఎల్ ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ వాళ్ళు ఏ ప్రొవైడ్ చేయగలవు మీకు నాలెడ్జ్ ఉంటుంది ప్రొవైడ్ చేయగలవు మీకు నాలెడ్జ్ ఉండాలా మళ్ళీ చదువుకోవాలా ఈ లోకంలో చదువుకుంటేనే అది అభివృద్ధి అవుతా ఉంటుంది అందుకే క్రిస్టాలిటీలో ప్రాబ్లమ్ ఏంటంటే స్టడీస్ వల్ల ఎందుకు ప్రాస్పర్ గారు వాళ్ళకి అది చాలా పెయిన్ఫుల్ అన్నట్టు ఎక్స్పీరియన్స్ వాడు నాలెడ్జ్ అందలేయకుండా అడ్డగిస్తూ ఉంటాడు ఈ అన్నిలు వాళ్ళు ఏదో ఇలా ప్రయాస పడి అవన్నీ సంపాదించుకుంటా ఉంటా నాకు ఆ మైనారిటీ మన క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ ఉంది స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఒక తెలిసిన వాళ్ళం అతను చెప్తా ఉన్నారు మైనారిటీస్ కి ఎన్నో ఉన్నాయి ఫెసిలిటీస్ బెనిఫిట్స్ స్టడీస్ కి చర్చిలు కట్టుకోవడానికి వాళ్ళకి లోన్స్ కి ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ క్రిస్టియన్స్ ఎవ్వడి ముందుకు రాడంట అంత మెజారిటీ ముస్లింసే కొట్టుకొని పోతాడు అంట అన్ని బెనిఫిట్స్ మనం వాళ్ళు ప్రయాస పడిపోతున్నాడు ప్రయాస పడి అన్ని సంపాదించుకుంటాయి వాడికి అవన్నీ తెలుసుకునేవి కుప్పలు కుప్పలు హీజ్ గ్యాదరింగ్ హీస్ హీప్ అని ఉంది ఇక్కడ గ్యాదర్ అండ్ టూ హీప్ అప్ వాళ్ళు ప్రయాసంతో వాడిని సంపాదించుకుంటాడు మళ్ళీ మనం ఏం మనం ప్రయాస పడకలేము వాటి నాలెడ్జ్తో కూడా వాడుకోలేకపోతున్నాము అది డెఫినెట్లీ అర్థం అన్నట్టు సో దేవుడు ఇచ్చినప్పుడు ఏమి వ్యర్థం కాదు ఎందుకంటే మనం న్యూ టెస్ట్మెంట్ థియాలజీలో ఏ రీతి ఉంటుందంటే ఆయన ఇచ్చినప్పుడు ఏమి వ్యర్థం కాదు ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆయన ధన నుంచి ఇస్తాను కానీ ఆకాశపు వాకింగ్ అని విప్పిస్తాడు కాబట్టి నటింగ్ ఈస్ హింగ్ ఇన్ న్యూ టెస్టిమెంట్ థియాలజీలో ఓ టెస్టిమెంట్ థియాలజీలో వెయింగ్ కరెక్ట్ కానీ న్యూ టెస్టిమెంట్ కష్టపడికి ఇట్ కెనాట్ బి వెయిన్ ఎందుకంటే యురిఫై హిమ్ ఎవర్ యు హైడ్ కాబట్టి అటువంటి నాలెడ్జ్ లో ప్రభు మన నడిపించాలా అటువంటి విజ్ఞప్తి మనకు ఇవ్వాలా ఖచ్చితంగా ప్రభులందరూ అట్లా ఆనందించబట్టి మనం ప్రభులందరూ ఆనందించాలా కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయనకి ఎగ్జాంప్లెడ్గా సాక్షిగా ఉండగల మనకి చదువు నుండి ఇక వెల్ క్వాలిఫైడ్ పీపుల్ అన్న సాక్ష్యం పొందుకోవాలి ఉద్యోగంలో వెల్ ఎంప్లాయిడ్ అన్న సాక్ష్యం పొందుకోవాలా మరి కుటుంబానికి పోషించుకోవడం కూడా వెల్ అక్వయిర్డ్ అన్న సాక్ష్యం పొందుకోవాలి ప్రతి దశలో సువార్త పని విషయంలో మంచి పనిచ పరిచారకుడు మంచి సేవకుడు అని సాక్ష్యం పొందుకోవాలి ప్రతి దశలో సాక్ష్యం పొందుకోవాలి కాబట్టి న్యూ టెస్టిమెంట్ లో రక్షణ అనుభవంలో ఉన్న వానికి నటింగ్ జీసింది ఏంటి అది ఓల్డ్ అది వేయిననేసి ఆయన చెప్తున్న ప్రసంగి కానీ నటింగ్ జీసన్ నెయిన్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ మీ గ్లోరిఫై హీస్ నేమ్ అటువంటి విధము అటువంటి నాలెడ్జ్ అటువంటి ఆనందము ప్రభు మనకు అనుభవించాలా సరే పాపస్ అని అంటున్నా కదా మనం ఒక పాపనము ఈ అని చెప్తాము రక్షణ అనుభవం లేనివారు వాళ్ళు ఖచ్చితంగా టీప్ అప్ ఎందుకంటే ప్రయాస పని సంపాదించుకుంటారు వారిని ఎప్పుడు కూడా మనం చూసి నష్టపడద్దు వారి గురించి క్రిటికల్గా మాట్లాడిన మారా ఎందుకంటే పూవర్ పీపుల్ వాళ్ళు ధర్మశాస్త్రంలో లేరు ధర్మశాస్త్రం క్రింద అసలేరు మనం ధర్మశాస్త్రం లోపల ఉన్నాం రక్షణానుభవం ఉండే వాళ్ళు ఇస్రాంత్రి ధర్మశాస్త్రాల క్రింద ఉన్నారు ఈ రోజు కూడా బానిసలు లాగా కాబట్టి మూడు గుంపులు ఇది నాన్ ఏమో ఎక్కడ లేదు జూస్ ఏమో ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు వారి ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడదు మనకి రక్షణ అనుభవం పొందడం వలన ఏసు ప్రభులో ధర్మశాస్త్రం ఫుల్ఫీల్ కాబట్టి మనం ధర్మశాస్త్రం లోపల ఉన్నాం ఆయనలో ఉన్నాం మనం కాబట్టి ఏసుప్రభులో ఉన్నాం కాబట్టి తులసి రాష్ట్రపతిగా మొదట డ్యాం ఏముందంటే ఈ జ్ఞానం అనేది ఏంటంటే ప్రభు నుండి వనదలుట దేవుని చిత్తం అంటారంటే ఏసు ప్రభుకి సంబంధించిన జ్ఞానంలో మనం దర్బుల అది అల్టిమేట్ జ్ఞానం అని అంటే అండ్ ఆయన అల్టిమేట్ జ్ఞానం ఎక్కడ ఉంది అంటే సువార్తల నుంచి మొదలుకొని పత్రికలు చేసి దాని తర్వాత ప్రకటనకి వస్తే గానీ ఆయన బుద్ధి జ్ఞానము ఆయనలోనే గుప్తం లేదని కాబట్టి సర్వ సంపదలు సర్వసంపదలు అన్నప్పుడు ప్రాస్పరిటీ కూడా అక్కడ బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలోనే గుప్తమైనవి కాబట్టి బుద్ధి అంటే తెలివి జ్ఞానం అంటే దైవికమైనది దైవికమైన అవగాహన తర్వాత సర్వసంపదలు కాబట్టి సర్వసంపదలు వాక్యమే ప్రమోట్ చేస్తుంది కాబట్టి మనం త్రీడీ కాన్సెప్ట్స్ మనం ప్రమోట్ చేయము ఈ లోకంలో ఆయన కొరకు సాక్షిగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ సృష్టించినే మన కొరకు కదా ఏముంది బిడ కొరకే కదా సృష్టించింది భూమి చెట్లను గుణించే భూమి లోపల అన్ని మినరల్స్ పెట్టండి ఎవరి కొరకు పెట్టండి నాన్ ఫిక్షన్స్ అయితే కాదు కానీ వాడు ప్రయాసంతో వాటి తవ్వుకొని తీసుకొచ్చుకుంటున్నాడు బిజినెస్ చేసుకుంటున్నాడు రిచ్ పీపుల్ అవుతున్నాడు కానీ యాక్చువల్గా అయితే అది మన కొడుకు నేను ఎప్పుడైనా అది పూవ్ చేస్తాం వాళ్ళకి ఈ లోకంలో ప్రతిది దేవుడి బిడ్డల కొడుకు కానీ వాళ్ళు దేవుడి బిడ్డలే కానీ వాళ్ళు గుర్తించారు అన్నట్టు ప్రతి ఆత్మ నాదేనా కాబట్టి యాక్చువల్గా ప్రతి ఒక్కరము ఆయన బిడ్డలని కానీ మనకి ఏంటంటే ఒక రైట్ ఇచ్చింది అబ్రహాం ద్వారా ఫైట్ ద్వారా యూ హ్యావ్ రైట్ టు ద బ్లెస్సింగ్స్ వాళ్ళకేమో ప్రయాసంతో నేను ఇస్తాను ప్రయాస పడి పొందుకుంటాను ఎందుకంటే ద రెయిన్ ద రెయిన్ ఫాల్స్ ఆన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ సేమ్ రైన్ మంచి చెట్ల మీద పడుతుంది ముళ్ళ మీద పడుతుంది మంచి చెట్లు వాటి ఫలాలు తగిన సమయంలో ఇస్తుంది ముళ్ళ వాటి ఫలాలు తగిన సమయంలో ఇస్తాయి ముళ్ళ తుప్పలు అనేది మంచి చెట్లు దాని మీద ఆసక్తి కొన్ని వర్షం సమానంగా చూసే దొక్కుపోవడం ప్రతి ఆత్మ ఒకటి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనము రక్షణ అనుభవంలో ఉన్న వారము పనులన్నీ స్థిరత పడకుండా వాడు అభివృద్ధి పొందితే రసిన పడకుండా కంపేరిషన్ చేసుకోకుండా మనం ఈ జ్ఞానంలో వదిలినాలా ఖచ్చితంగా సర్వసంపదలు మనకిస్తాడు అవి మన టైంలో మనం చూడాలా దాన్ని మనం కేర్ఫుల్ గా టీచింగ్స్ అటువంటి కృపా భాగ్యాన్ని రఘు మనకు అనుగ్రహించడం ప్రార్థిద్దాం పరిశుద్ధ వాళ్ళ తండ్రి మీకు మంగనాంగనా సమస్తం వెంట మనకు నడుస్తుంది ప్రసంగి మీలో ఏ వ్యర్థం నేను ప్రతిదీ మీ సాక్షార్థంగా మనం నెట్టుకున్నారు ఈ లోకంలో ప్రతి చిన్న విషయంలో మీకే మేము పరిమయిస్తున్నాం ప్రభా అవులు ప్రభా ఈ లోకంలో ప్రతి దాని పట్ల మేము దైవికమైన జ్ఞానం కలిగి ప్రభా నాకున్నవన్నీ నీవిచ్చినవే అన్న అని ఒక పాట పాడుతా ఉంటున్నాం నేను అవున ప్రభా ప్రతిదీ మీరిచ్చిండ్రు కాబట్టి అవి వ్యర్థం కావడానికి వీల్లేదు నేను మిమ్మల్ని మనమపరచలాగనా మీ కొరకు సాక్షి వండు లాగనా ఇవి అని ఇతరులకు చెప్పి ఇతన్ని మీ పట్టు నడిపించలాగా అటువంటి సాక్షాత్ మాకు అనుగ్రహించండి బ్రహ్మ అవునైనా సమస్తం వ్యర్థమే ఈ లోకమంతిపోతుంది దీన్ని దీని యొక్క నియమాలు గతించిపోతుంది దీని ధర్మం గతించిపోతుంది కానీ శాశ్వతంగా ఉండేది మీ ప్రేమ అనేసి కొరత రాష్ట్రపతి కలం జ్ఞాపకం చేస్తాడు బ్రహ్మ మళ్ళీ అటువంటి విలువ ప్రేమ అది మీరు మాకు చూపించలేదు వీటన్నిటినీ మాకు అనుగ్రహించినారు కాబట్టి అన్నిట్లో మిమ్మల్ని మహిమ పరిచి మీకు శాశ్వత జీవితేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి या प्रजेंट कर पापा के नाम से नगर निगम का सर्विस है सेवा सेवा तन्तेन तन्मक है इंग्लिश में बोला है ये लोग यहां पर बुलाना करते मैं बात करना चाहता हूं कि नहीं है इससे हालांकि ये केंद्र में बैठे मैं कोशिश निकालने की कोशिश कर रहा हूं केंद्र ना केंद्र से थोड़ा एडवांस पर कोला और पाएला सेंटर से बिल्कुल से मानता या करके करने करना మధ్యలో ప్రతి సాధన జీవితంలో కలిగినటువంటి వాక్యానికి అయ్యా మీరైతే జ్ఞానం కలిగి తెలియ ఆనందంలో మీరు ఇచ్చేవారుగా అయ్యా నమ్మకం ఏంటంటే నమ్మకం తీర్చుకునేట కాపాడుకు పెట్టిన గ్రహించినారని మీరు వాళ్ళ కదా మాతో మాట్లాడినారు అయ్యా మీరే జ్ఞానం తండ్రి కలిగి మా జీవితంలో ఇకృతను అనుగ్రహించండి సహాయండి మా జీవితంలో కొదువుగా ఉన్నటువంటి జ్ఞానం అయ్యాకొట్టుకుంటున్నీ జ్ఞానం అనుగ్రహించాలని మేము ఎక్కువ చూస్తున్నాం జ్ఞాన జ్ఞానం కొడువుగా ఉన్న వారిలో రాయబడింది అయ్యా నా ఒక ఎంత అండి నాకు మాకు జ్ఞాన ఒక దోగా ఉంటుంది అదే ప్రారంభించుకున్నాను సహాయం చేయండి దొరుకుతడుగా ఉన్న నడిపించిన కృపకా ఇలా మీ మంచి పనికైనా చూపించుకుంటాం అనుభవించిన సహాయానికి పాదాలు కృపించుకుంటాం కృపణి రి ప్రార్థన సూత్రం విషయం పెట్టుకుంట సహాయం దేవా మాధ్యమికారా మరం సహాయం దేవ నీకు ప్రేమత నిర్మి అనే వివరించి ఆశ్రోదించి సహాయం చేయండి విషుకుంటురాధనం నా పరిష్కరిస్తున్నావు పెట్టుకుంటున్నాము తండ్రి హలో హలో హలో గొప్ప వాహనం తిరగక దేవాతండి పరిశుద్ధి అని స్థితిలో స్వతర్రమైన గొప్ప దేవ గల కాలం మమ్మల్ని సులుచితంగా కాపడపలు మమ్మల్ని భద్రపరుచున్నారు మమ్మల్ని చదివే దివారమ్మ కాకి కాకుండా కృషా ప్రభావిత సమయంలో ప్రభావ మీక్యాన్ని గాయించిన సమయాన్ని ప్రభావితారైనా ప్రభావ మమ్మల్ని సజ్జలు పెట్టుకున్నారు మీ వాక్యాన్ని విని ఇక స్వరం విని కృత్ర అనుగ్రహించిన మీరే వాక్యం ధర మాత్రం మాట్లాడాలని పనికి ఉన్నాడు ఆయన ఇష్ట ప్రభావిని వాక్యం చాలా జీవితం కలిగి మేము జీవించాల ప్రభావతిలో ప్రభావం అంగీకారంగా మీరు జీవించాలని సాయపడండి ప్రభావి ఆగ్ఞానంలో ఏది జరగదు ప్రభావం ఇష్ట ప్రభావం ప్రతిష్టం జాగ్రత్తగా జీవించాలా ఓ ప్రభావం గాలికి సాయంత్రై వాక్యం చాలా మీరు మాట్లాడినారు ప్రభావ ఇష్ట ప్రవాహ మాకు ప్రభావ పాపలు అనుగ్రహిస్తా ఆశ్చర్యకరంగా ఉంది ప్రభావ ఆయన ఇష్ట ప్రభావచ్చిన ఆశీర్వాదాలు మేమే పొందుకోవాలి ప్రభావం ప్రభావాన్ని ట్లగా మీకు కనికం జీవించడం ప్రభావం అర్థం చేసుకుంటే మాకు ఎంతో కష్టతరమంది ప్రభావని ప్రభావ ద్వారా మాకు అవి చూపిస్తాను కానీ స్తోత్రమైన గొప్ప దేవ మీకు జీవించే బిడలకు మమ్మల్ని తయారు చేయండి ప్రభావ ప్రతి చీకరం గర్దించడం పాత ప్రభావతి చూడండి మాకు విజయం అనుభవించడం మీకు ప్రతి మార్గం పట్ల చాలా మీకు పక్షుద్ధానికి నడిపించి మాకు అనుభవించడం సాధిష్టమైన ప్రతిక్షణమైన జీవించాల నిందితమే బయటకొన కలిగిత్రవువా కృతకడమనే చేయలేదని భావతండి నాదేని పరిలతక జ్ఞాన చిత్తమంత ఆబిస్తమైన ఒకడే వాత్మరపుని పద్ధ్రపెట్టుకొని సహాయపడండి అన్ని చిత్రబనతకు వైరాగ్్య సాధించునే తాబిస్తమైన కత్తి బొడిని పాతిని ప్రవేశపట్టక్తమైన అది మంచి ఆయుధమై చేయి సంపూర్ణ రీతిపట్టనగరించండి బద్ధి కలిమి సమపిచ్చులైనవనన కత్తి బొడిని రాకచిచ్చురచిస్తుంది అన్ని చిచ్చి శుద్ధిని చిత్తముడి కర్తి చేయన పాపం చేస్తుందో సంపూర్ణితాలను దీవించాలి దర్శించి ఘన విజయనగరం కుటుంబాలను దీవెన్ లభించేయండి పశు ద్రవతండి మీకు అందంకర ప్రభావం మంచి ఆరోగ్యం చేయండి అక్కడ మహిళల ప్రభావం బలం శక్తి అనుభవించండి మమ్మీ తాత ప్రభావ మంచి ఆరోగ్యం ఇచ్చేయండి అనారోగ్యం పుట్టివండి ప్రభావం కొత్త పక్షణ మంచి ఆరోగ్యం ఇచ్చేయండి ప్రతి ఆటంకాలు కొట్టి ప్రోగ్రాం ప్రతి గిడలు ఆటంకాలు కొట్టి నడిపించండి మోసం పీరియడ్ తప్పించడం డాక్టర్లు విజయం ప్రాధిష్టమైన మర్మాలి అనేక మంచి చేసుకోండి ప్రభుత్వం నడిపించి మై మధ్య నడిపించి మనం సిద్ధపరచుకొని నూతనమైన కృపించి నడిపించి విజయండి ఆమె మన ప్రభుత్వంలో ఏక్రిత కృప సమాజాలు నడిపి మనకు అందరికీ వరవ బాధితులకి ఇది సదాకాల